ఎందుకంటే శాస్త్రము జ్ఞాపకం నటు కారకం శాస్త్రము ఉన్న స్థితిని తెలుపుడు చేసేది తప్ప నీ చేత పనిని ఫలానా విధంగా చెయ్యి అని చేయించేది కాదు చేయి శాస్త్రము చేయించదు అంటే విషయాన్ని తెలుపుడు చేస్తుంది దీపం వెలిగిస్తే కుండలుంటే కుండలు కనబడతాయి వెండి పాత్రలుంటే వెండి పాత్రలు కనపడతాయి బంగారు పాత్రలు ఉంటే బంగారు పాత్రలు కనపడతాయి ముక్కిపోయిన అన్నం ఉంటే అదే కనపడుతుంది పులిసిపోయిన సాంబారు ఉంటే అదే కనపడుతుంది వేడి వేడి రుచ్యమైన ఆహారం ఉంటే అదే కనపడుతుంది ఏది ఉంటే అది కనపడుతుంది అంటే శాస్త్రం కూడా అతిథియే నటు శాస్త్రం భృత్యాని వా బలాన్ని వర్తయతి నియోజయతి వా మీకు అనిపించచ్చు ఎందుకు శంకరులు ఇలాగా దీన్ని ఇలాగా కొట్టుకుని రగడ చేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే మీమాంసకులు వాళ్ళు కర్మవాదులు కదా మీమాంస అంటే ది సైన్స్ ఆఫ్ కర్మ వాళ్ళు ఏమన్నా వాళ్ళలో ప్రణాళిక ఉండదు ఆ ప్రణాళిక ఏమిటంటే ఇప్పుడు మీరు విన్నారో లేదో ఆర్థిక భావన శాబ్ది భావన అనే రెండు మాటలను వాళ్ళు ప్రయోగిస్తారు మీమాంసకులు కుమారుల మట్టు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వీడు యజ్ఞం చేస్తూ ఉంటాడు కర్మ చేస్తూ ఉంటాడు లేకపోతే ఇక్కడి నుంచి కుంభం ఎలాగో ఎక్కడికో వెళ్ళి స్నానం ఆది కర్మని చేస్తూ ఉంటాడు ఎంతో కఠినమైన పని చేరిక కాదు పుష్కర స్నానం అని పోతాడు ఆ రైల్లో నిలబడ్డానికి ఉంటాడు అయినా కూడా అలా తెల్లవారులు అలాగా కష్టపడి వెళ్తాడు ఆ బాసర వెళ్తే నడిస్తే కానీ రెండు మైలు నడిస్తే కానీ రేవు రాదు తీరాదేవుడి దగ్గరికి వెళ్తే పొడి వస్త్రం పెట్టుకుని సంచి పెట్టుకునే చోటు కూడా లేకుండగా జనం ఇసగ వేస్తే రాలన్నట్టు ఉంటారు అంతా బురద బురద మట్టి ఎక్కడ డిసిప్లిన్ ఉండదు ఎవడు అక్కడ అది ఒకడేమో హిరణ్య శ్రార్థం ఉంటాడు ఇంకొకడేమో నీళ్ళు ఏదో చల్లేస్తూ ఉంటాడు ఇంకొకటి పళ్ళు తోడేస్తూ ఉంటాడు రామ రామ ఎలా పెడితే అలా ఉంటుంది అడుగు పెట్టడానికి చూడలేదు బురద బురద ఈ కష్టాలన్నీ పడి ఆ స్నానం చేసి వస్తుంది ఎంత కష్టపడి స్నానం చేశాడు కదా ఏమండి వీడు ఇంత పని వీడు చేస్తున్నాడు కదా వీడు పని చేస్తున్నాడు భావన అంటే పని అని అర్థం క్రియా అని అర్థం భావన అంటే క్రియా అని అర్థం భావన అంటే మనస్సులో భావన అర్థం వేరు ఈ అర్థం ఈ పనంతా వీడు చేస్తున్నాడు అనేక పదార్థాలను తీసుకెళ్తాడు పువ్వులు తీసుకెళ్తాడు ఎన్నయో పట్టుకెళ్తాడు శిలలు దర్భలు కొట్టుకెళ్తాడు ఈ అర్థములు ఈ వస్తువులన్నింటినీ తీసుకెళ్ళి క్రియంతా చేస్తాడు ఓకే వీడి చేస్తున్నాడు ఈ క్రియ ఈ క్రియకి ఆర్థిక భావన అని పేరు వివిధ వస్తువులతో చేసే క్రియ అయితే శాబ్ది భావన ఇంకొకటి వీడి చేత శబ్దము చేయిస్తోంది శబ్దం ఉన్నది శబ్దం అంటే వేదం వేదశబ్దం అది ఏం చేస్తుంది వీడి లోపల ప్రవేశిస్తున్న చెవి ద్వారా ప్రవేశించేసి వీడిని నిలబెట్టి పద పద అని ప్రేరణనిచ్చి వీడి చేత ఈ కర్మంతా ఆ వేదం చేయిస్తోంది కాబట్టి వీడు స్నానం చేసి వచ్చేప్పటికీ చేసిన క్రియ ఒకటి ఉన్నది వేదము చేసిన క్రియ ఇంకొకటి ఉన్నది వీడి చేసిన క్రియ ఏమిటి నదీ స్నానము తర్పణము శ్రాద్ధము ఇత్యార్థులు వీడి చేసి వచ్చాడు చిరణ్య శ్రాదము మామూలుగా పుష్కరాల్లో చేసింది అది అది వీడి మరి వేదం ఏం చేసింది వీడికి వీడి చేత ఇంత పని చేయించడము అనే పనిని వేదం చేసింది శాబ్ది భావన కాబట్టి వేదం ఏం చేస్తుందంటే వీడి చేత చేయిస్తోంది ఇట్ ఈజ్ వర్కింగ్ ఇట్ ఈస్ డూయింగ్ అన్ యాక్షన్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫెలో పెర్ఫామ్ ది శాక్షన్ శబ్దము చేసే పని శాబ్దీ భావన మనిషి చేసే పని ఆర్థీ భావన ఈ ఆర్థిక భావన ఉందా శాబ్దీ భావన వీడు కర్మ చేయడానికి ముందే వేదము కర్మని చేస్తోంది ఏమిటా కర్మ వీడి చేత చేయించుట అనే పనిని చేస్తోంది ఇది మీమాంసకుల యొక్క సిద్ధాంతం వాళ్ళు వేదాన్నంతమీ కర్మలో పెట్టేస్తారు మీమాంసకుల యొక్క సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని శంకరులు తిరస్కరిస్తున్నారు వేదము వీడి చేయించలేదు చేయించదు మరి అయితే వీడు ఆ నదీ స్నానానికి వెళ్ళి హిరణ్య శ్రార్ధమీ చేసి కదా ఎవళ్ళు చేయించారు వీడి వేదము చేయించదు వేదమే కదా చేయించింది వేదం చెప్పిన మాట విని వీడు వెళ్ళాడు కదా నూనో అలా అది కృష్ణ వేదం చేయించదు మరి ఏది చేయించింది వీడి చేత రాగద్వేషాలు చేయిస్తాయి వీడికి రాగం ఉంది ద్వేషం ఉన్నది వీరికి హిరణ్య శ్రాధం చేసేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది నేను పితృదేవతల దగ్గరికి వెళ్ళిపోతాను లేకపోతే నాకు మనవడ పుడతాడు నాకు ముని మునవడ పుడతాడు ఏదో ఉంది వీడికి వీడి కడుపులో ఏదో రాగం ఉన్నది ఆ రాగానికి తగ్గట్టుగా ఆ సాధ్య సాధన సంబంధ శాస్త్రం వీడికి చెమిన పడింది వీడికి అదే దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లోకి వెయి చెప్పు మాల్లోకి వెళ్ళారనుకోండి మాల్ మాల్లోకి వెళ్తే ఒకడేమో ఫుడ్ కోర్టు వైపు నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇడ్లీ టిఫిన్ కాఫీ అవి రాగడానికి పోతాయి ఇంకొకరు చెప్పుల దుకాణం వైపు వీడిని నడిచిపోతూ ఉంటాయి మాల్ ఇంకొకడు ఈ జ్యువెలరీ ఉంటుంది చూడండి అక్కడికి పోతుంది ఇంకొకడే ప్యారల్ ఈ ప్యాంట్లు షర్ట్లు గౌన్లు ఈ ఎండ్లెస్ ఉంటాయి ఎండ్లెస్ అంటే ఎండ్లెస్ పీపుల్ ఆర్ రియల్ ఏరియల్లీ క్రేజీ పోతుంది నేను ఈ మధ్యన అనుకున్నాను ఐ డోంట్ వాంట్టు గో ఎనీ ఆఫ్ దిస్ కై ఐ డోంట్ వాంట్టు గో Uh, I am done with all this, I ask you, I ask you, because I do have great things, because, what will you do if you are in the airport, one is waiting in trouble, if you rise up, you are seen in you, you are in that, you can't escape that. Then you see God as these means change. God is changing. దీపం చేయిస్తుందా వీడి చేత పని దీపం చేయిస్తుందా దీపం ఏం చేయించదు దీపం చూపిస్తుంది కానీ వారు దీపం చూసి దీపం చూపించిన దాన్ని చూసి వీడు ఏదేదో చేస్తున్నాడంటే వీడి హృదయంలో ఉండే రాగద్వషాలు చేయిస్తాయి కాబట్టి వేదం చేయించు పెద్ద పెద్ద డిస్టింక్షన్ వేదాంతులకు పూర్వమీమాంసకులకు వేదము కారకము మీమాంసకులు వేదము జ్ఞాపకము ఇది వేదాంతం శంకరులు ఇంజేతనే ఆయన అంటున్నారు శాస్త్రము అంటే వేదం మానవుల్ని మృత్యులనుగా ట్రీట్ చేయడు రాజు ఏం చేస్తాడు భృత్యులు సేవకులు ఉంటారు ఏ నువ్వు ఇది చేరా ఏ నువ్వు ఇది అని చేయకుండా మానిపిస్తాడు ఆయన చేయకంటే ఇంక వాడు చేయడు చేయకంటే చేసేస్తాడు వేదము ఆ విధంగా మనుషులని భృత్యులను చేసినట్టుగా బలాత్కారంగా చేయించదు మాన్పించదు అని ఆయన అంటున్నారు మీమాంసకులు ఏమంటారంటే వేదము వేళ్ళని చేయిస్తుంది మాన్పిస్తుంది అంటారు వేదము ముక్కుత్రాడు వేసి ఎద్దు చేత పని చేయించినట్టుగా మనుషుల్ని చేయిస్తుంది అని మీమాంసకులు చెప్తారు ముక్కు త్రాడు వేదం లే వీడు ముక్కు త్రాడు ఉంటున్నాయి ముక్కు త్రాడు ఉంటుంది ఆ దాంట్లో సందేహం లేదు సంసారి కదా ముక్కు త్రాడు ఉంటుండే అది వేదం వేసిన ముక్కు త్రాడు కాదు రాగద్వేషాలు వేసిన ముక్కు త్రాడు కోర్టులో ఫైల్ పిటిషన్ ఒకటి వేసి వస్తాడు ఎవరి మీద పిటిషన్ వేస్తాడు కోర్టులో ఎందుకు వేసాడు ఈ పిటిషను అంటే ఆ పిటిషన్ ఎందుకు వేసేటంటే వాడి హృదయంలో ఉండే అంతే తప్ప ఓ స్వామీజీ ఓ గృహస్థు మీద పిటిషన్ వేశారు వెయ్యబోయారు నన్ను సలహాలు లేదు నేను అన్నాను చూడండి సన్యాసులు గృహస్థులపై కేసులు వెయ్యరు అని చెప్పారు అంటే అలాగే ఈ కేసును చూడటం లేదు సన్యాసులు గృహస్థులపై కేసులు వెయ్యరు కాద ఈ కేసు పది లక్షల పది కోట్ల ఆస్తి తంటే సన్యాసులు గృహస్థులపై కేసులు వెయ్యరు అంటే పది కోట్లు పోతే పొదలివ్వండి ఏం పది కోట్లు మీరు నేను పట్టుకెళ్ళేదా మీరు పట్టుకెళ్ళరు వాడు పట్టుకెళ్ళరు ఏదో బిల్డింగ్ ఉంది సెంటర్లో ఉంది అబిడ్షన్ సెంటర్లో ఉంది ఏదో అదేదో పరిష్కారం చేసుకోవాలి కానీ రాగతి ద్వేషంతో విడిపిస్తామా వాడు చెప్పిన వాడు వినలేదు లేకపోతే వాటితో ఏదో మీరు ఇంకోహడిని పర్యటించి దాన్ని ఏదో చేసుకోవాలి చెరుసగా వెడవాలి కాదు వాడు ఇంకా ఎక్కువ మోసం చేస్తుంది వాడి రాగద్వేషాలు వాడివి నేను ఒప్పించాలి ఇచ్చి పిచ్చు నీ ధోరణిలో చేయాలి వదిలిపెట్టే వంట వదిలిపెట్టి మహాబాబు చోటు తీయాలి ఆశీర్వదన పిలిచి ఓ నాలుగు పళ్ళు ఓ స్వీట్ బాక్సు ఇచ్చి నాయన నీకు తోచినట్టు చేయరా నేను ఈ విధంగా చేయమని నిన్ను అడగను నేను కోర్టు కేసు ఉచితగా చేసేస్తున్నా వీడి రాగద్వేషాలు చేపిస్తాయండి కోర్టులో కేసులు వేసి వీడు ముక్కు త్రాడు లాగా కష్టపడుతున్నాడంటే వీడి రాగద్వేషాలు చేస్తే కానీ శాస్త్రం చేసి వెళ్ళాలి ఎప్పుడు కనుక శాస్త్రం అలా చెప్పదు దృశ్యతే హి పురుషా రాగాది గౌరవాత్ శాస్త్రమతి ్రామంత శంకర్లు కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏమంటాడు ఎలా హిరణ్యశ్రార్ధం ఎందుకు చేస్తున్నవారు అంటే శాస్త్రం చెప్పింది శాస్త్రం చేయించింది నేను చేశానంటాడు ఇంకో చోట తప్పు పని చేస్తూ ఉంటాడు ఎలా శాస్త్రం ఈ తప్పు పని చేయొద్దని చెప్పింది కదా మనం ఎందుకు చేస్తున్నావురా అంటే అంతరా ఇంక శాస్త్రం మన స్వంతం కూడా ఉంటుంటుందంటాడు అలా ఊరిగా అలా మాట్లాడతారు ఏమన్నా యజ్ఞం చేస్తున్నారు అంటే అవును శాస్త్రము విధించింది మనం విహితకర్మానుష్ఠానం చేసుకున్నాము శాస్త్రం ఎప్పుడైతే సోమేణ యజ్ఞేత అన్న విధిలిన్ విధి ఎప్పుడైతే విధించి ఆ తా ప్రేరణ వచ్చేసేసి చేసేస్తున్నాము అంటారు మరి యజ్ఞం చేసేప్పుడు పాలు తాగి ఉండాలి ఇంకేం తినకూడదని ఉంది కదా శాస్త్రంలోనూ మరి మీరేమో ఉప్మా అది తీసుకుంటున్నారే అన్నట్లయితే ఆ ప్రజదానికి అలా కుదరదు పాలు తాగితే అసలు పని అవ్వదు పాలు తాగలేకపోతే పిష్టం అని శాస్త్రం అంకించం పిష్టం అని ఇచ్చింది తప్ప అంటే ఉప్మా పిష్టమే ఉప్మా పిష్టం అవుతుంది దాంట్లోనేమో నూనె వేసి పోపు పెట్టి తర్వాత ఏమో పచ్చిమిరపే ముక్కలు వేసి మినప మినపప్పు అవన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి నువ్వు ఉప్మా అది క్షష్టం ఎలా అవుతుంది క్లిష్టం అవ్వదు కాబట్టి శాస్త్రాన్ని ఉల్లంఘించి చోట ఉల్లంఘించేస్తాడు కానీ మరో చోట ఏమని చెప్తాడు నేను శాస్త్ర ప్రకారం చూడు శాస్త్ర ప్రకారం నువ్వు ఎందుకంటే నువ్వు అక్కడ శాస్త్ర చేస్తుంటే ఇక్కడ శాస్త్రాన్ని ఉల్లంఘించి ఉండేవాడము కావు నువ్వు శాస్త్రము చేత ప్రవర్తన చేయబడుతున్న రోబోట్టు కాదు నువ్వు రోబోట్ ఏం చేస్తుంది అక్కడ ఉండే రూల్ ప్రకారం చేస్తుంది ఇప్పుడు కంప్యూటర్లో కూడా మీరు రాంగ్ కమాండ్ ఇచ్చారనుకోండి అది మీరు ఇచ్చిన పని చేసేస్తుంది మీరు పొరపాటుని సేవ్ అనడానికి బదులు డిలీట్ అని కమాండ్ ఇచ్చారనుకోండి అది డిలీట్ చేసిన అదేమిటి సేవ్ చేయాల్సింది డిలీట్ చేసింది దీనికి బుద్ధి లేదా ఈ కంప్యూటర్కి అని మీరంటే ఎస్ కంప్యూటర్కి బుద్ధి లేదు కాదు మెమరీ ఉంది కదా అంటే అది బుద్ధి కాదది అది మూర్ఖంగా పోరు ఆ కమాండ్ని పట్టిపోతుంది మీ మనస్సులో ఉన్నదాన్ని పట్టిపోతుంది అలా ఉన్నాడా వీడు వీడు అలా ఉండడు వీడు శాస్త్రం చేత ఆ విధంగా ప్రవర్తనలు చేయబడి వాడు ఏమీ కాదు వీడు ఆ శాస్త్రం అనుకూలమైన చోట నేను శాస్త్ర ప్రకారం చేసుకున్నానంటాడు కానీ శాస్త్రాన్ని ఉల్లంఘించేప్పుడు ఆ శాస్త్రం ఆలోచన లేకుండా ఉల్లంఘిస్తాడు అసలు రహస్యం ఏమిటంటే వీడి శాస్త్రాన్ని అనుసరించిన సందర్భంలో తన రాగము చేత సాధ్య సాధన సంబంధాలను వెతుక్కుని ఆ శాస్త్రంలో ఉండే సాధ్య సాధన సంబంధం పట్టుకుని అనుష్ఠిస్తున్నాడు రాగము చేత ప్రేరితుడై అంచేతనే ఎక్కడైతే వీడి శాస్త్రము వీడి రాగానికి అనుకూలం కాదో అక్కడ శాస్త్రాన్ని తిరస్కరిస్తాడు కాబట్టి ఏ సందర్భంలోనైనా వీడు అనుకూలంగా శాస్త్రానికి అనుకూలంగా చేసినప్పుడు రాగమే శాస్త్రానికి ప్రతికూలంగా చేసినప్పుడు రాగమేనని వేరే చెప్పనక్కరలేదు కాబట్టి శాస్త్రము దీపము వంటిదే కానీ చేయి చేయించేది కాదు తస్మాత్ పురుషమతి వైచిత్ర్యమపేక్ష సాధ్య సాధన సంబంధ విశేషాన్ అనేక ఉపదిశతి కాబట్టి శాస్త్రము అనేక రకములైన సాధ్య సాధన సంబంధాలను చెప్తుంది శత్రువును జయించడానికి సాధ్యమైతే సాధనం అలా నా స్వర్గానికి కోరిక కోరిక స్వర్గాన్ని పొందాలనే కోరిక విడుకుంటే అది సాధ్యమైతే సాధనాన్ని చెప్తుంది అంతఃకరణ శుద్ధి నాకు కావాలి నాకు కామ్యకర్మలు వద్దు అంటే అవును అంతఃకరణ శుద్ధి కావాలి నాకు స్వర్గం వద్దు అంటే మంచిది నువ్వు కామ్యకర్మలు విడిచిపెట్టేవి నువ్వు నిత్యకర్మలు చేయి అని చెప్పి ఆ తర్వాత ఫైనల్గా నీ స్వరూపము నందు కర్తృత్వము భోక్తృత్వము లేవు అని చెప్పింది కాబట్టి శాస్త్రము శత్రుమారణ హోమం చేసేవాడికి ఓ మొక్క దొరుకుతుంది శాస్త్రం నుంచి ఎవేవో కోరికలు పెట్టుకునే ఆ కోరికల ప్రకారంగా కర్మలను చేసుకునే వాడికి వాడికి కావలసిన మొక్కలనేవి దొరుకుతాయి మొక్క అంటే శాస్త్రవచనం కామ్యకర్మలు చేసేవాడికి శాస్త్రవచనం దొరుకుతుంది ఒకటండి నాతో అన్నాడు శాస్త్రంలో చెప్పారు కదండి అలాగా అన్నాడు అంటే నేను అన్నాను చూడు నువ్వు శాస్త్రం అంతా చదివిన వాడిని కాదు ఉంటే వినికిడి జ్ఞానమే కదా అని అంటే అవును స్వామికి కరెక్టే మీరు చెప్పండి నా నీకు శాస్త్రం మాట చెప్తే నువ్వు ఎవ్రీ పొజిషన్ కన్నీ సపోర్ట్ నువ్వు కామ్యకర్మలు చేసుకోవాలనుకుంటే శాస్త్రం సపోర్ట్ ఉంటుంది నువ్వు కామ్యకర్మలను విడిచిపెట్టాలనుకుంటే దానికి శాస్త్రం సపోర్టు నిత్యకర్మానుష్ఠానం చేస్తానంటే శాస్త్రం సపోర్టు ఉంది బ్రహ్మచారి కదా పెళ్లి చేసుకోవాలా సన్యాసం తీసుకోవాలా శాస్త్రం అలా చెప్తే అలా చేస్తారు నీకు వర్కౌట్ కాదు ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది సన్యాసం తీసుకుంటే నరకానికి పోతావు నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు నీకు కనువని వారు కనుక గట్టి వైరాగ్యం గలవాడైతే నీకు సంసారం వద్దురానన్నా సుఖ మహర్షిలాగా సన్యాసం వరకు అని కాబట్టి శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి నేను సెటిల్ అవుతానంటే అవదది వారి రాగద్వేషాలను బట్టి వారు సెటిల్ అవుతారు కాబట్టి నేను అతనికి చెప్పాను కాబట్టి శాస్త్ర ప్రకారం ఆయన చేశారన్న మనక ఆయనకి నచ్చినట్టు ఆయన చేశారు కాదు శాస్త్రాన్ని కోర్టు చేశారు అవును శాస్త్రాన్ని కోర్టు చేయొచ్చు మీరు దేనికైనా శాస్త్రాన్ని కోర్టు చేయొచ్చు ఇప్పుడు లాయర్స్ ఉన్నారు చూడండి ఇద్దరు ఇటువైపు వాడు అటువైపు పోడు ఇద్దరు కూడా కాన్స్టిట్యూషన్నే కోర్టు చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రేమ కాన్స్టిట్యూషన్ మీద ఉందని మీరు అనుకోదు కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేయడం కోసం మేము ఇదంతా చేస్తున్నామంటారు రామ్ జలానీ గారు లాయర్ పెద్ద లాయర్ జగన్ కేసు వాటించడానికి వచ్చి నేను కాన్స్టిట్యూషన్ కోసం వచ్చానంటాడు కాన్స్టిట్యూషన్ కోసం ఆయన కాడు జగన్ కేసు కోసం వస్తాడు ఇంకా కాన్స్టిట్యూషన్ కోసం వచ్చానని అలా పేపర్ స్టేట్మెంట్ మనీ కోసం వచ్చాడు లేదంటాడు ఆయన కాకపోతే పొంది మరొక ఆయన ఆయన నేను మీరు పేపర్లలో వచ్చి వాళ్ళని వ్యక్తుల కింద పరిగణ సోషల్ పీపుల్ కదా పబ్లిక్ పీపుల్ని ఈ కోర్ట్ ఇప్పుడు ఇందిరాగాంధీ గారంటే అదితో వ్యక్తిని ఎందు చేశారనుకోకూడదు వ్యక్తిని సపోర్ట్ చేశారని నింది వాళ్ళు దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది పాయింట్ ఉంచే అంటే ఉంటున్నారు కాబట్టి పురుష మతి మానవుల యొక్క బుద్ధిలో వైచిత్ర్యము ఉంటుంది రకరకాలుగా ఉంటాయి బుద్ధులు దానిని మనస్సులో పెట్టుకుని శాస్త్రము అనేక రకములైన సాధ్య సాధన సంబంధాలని ఉపదేశిస్తూ ఉంటుంది భాగవతంలో రెండో అధ్యా రెండో స్కంధంలో ద్వితీయ స్కంధంలో ఒక చోట పదిహేను శ్లోకాలు ఉన్నాయి అది నేను కోర్చేయటానికి పెట్టుకుంటూ ఉంటాను ఆ పదిహేను శ్లోకాలు ఎలా ఉంటాయంటే ఈ కోరికున్న కూడా ఆ కర్మ చేయాలి ఆ కోరికున్న కూడా ఆ కర్మ చేయాలి దాంట్లో ఓ మాట కోరేవాడు గంధర్వాత్సరసలను పూజించాలని ఉంది మీరు రెండో స్కంధంలో తీసుకోండి సౌందర్య రూపకామర్వాప్సరస అనేది ఉంటుంది నాకు శోకం గుర్తులేదు రెండో స్కంధంలో రూపము కావాలి అందంగా ఉండాలి నేను అందంగా ఉండాలి ఆ ఫ్యాషన్ కంటెస్ట్లు ఉంటాయి దాంట్లో నేను పార్టిసిపేట్ చేయాలి అనే ఏదైనా ఒక యంగ్ లేడీ అనుకుందనుకోండి అనుకు చేయొచ్చు ఇప్పుడు మీరు నేను పార్టిసిపేట్ చేయడం అంటే కుదరదు కానీ ఏదైనా ఒక యంగ్ లేడీ నేను ఈ ఫ్యాషన్ కంటెస్ట్ పార్టిసిపేట్ చేయాలి అని అనుకుందనుకోండి అమ్మాయి అనుకుందనుకోండి అలా అనుకుంటాను పదహారేళ్ళు పదిహేడేళ్ళ వయసులో అనుకుంటా అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ముందు తిండి తినడం మానేస్తారు దానికి ఎనక్సోరియా అని తిండి తినడం మానేస్తారు ఎందుకంటే తింటే కండపడుతుంది కండపడితే ఫ్యాషన్ కంటెస్ట్కి పనికిరాలి సన్నగా ఉండాలి బక్క ఉండాలి అది దాని ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఆ తర్వాత ఏం చేస్తారు ఇక్కడ లోకల్గా ఈ చిన్న చిన్న ఈ త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ ఉంటాయి కాకా నుంచి స్మాల్ స్టఫ్ హోటల్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళు ఏదో ఫ్యాషన్ పీరియడ్ లాంటిది ఏదో పెడతారు అప్పుడు ఏదో కొన్ని జ్యువెల్స్ను అపారల్ డిస్ప్లే చేస్తారు చిన్న సైజు డిజైనర్ ఏదో పెడతారు వాడికి ఒక యాక్ట్ వాకని పెట్టి వాడు తయారు చేసిన డిజైన్స్ని డిస్ప్లే చేయటానికి డిజైన్ ఇప్పుడు గౌన్లు డిస్ప్లే చేయాలనుకోండి గౌన్లు డిస్ప్లే చేయాలంటే వేటికి పెడతారు గౌన్స్ వాటిని ఏమంటారు ఇలా పట్టుకుని వాటిని హ్యాంగర్స్ కావాలి గౌన్స్ డిస్ప్లే చేయడానికి హ్యాంగర్స్ కావాలి వాడు హీజ్ లుకింగ్ ఫర్ హ్యూమన్ హ్యాంగర్స్ అంచేత వీళ్ళు హ్యాంగర్స్ లాగే ఉండాలి బక్క చిక్కు ఉండాలి మరి హ్యాంగర్స్ లాగే ఉండాలి ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ పుటింగ్ ది గౌన్స్ ఆన్ హ్యాంగర్స్ ఓన్లీ థింగ్ ఈస్ దిస్ హ్యాంగర్స్ వాక్ అప్ అండ్ డౌన్ అండ్ మీరు అదంతా కల్టివేట్ చేసుకోవాలి ఒకసారి నేను లండన్లో క్లాసెస్ ఇవ్వ చెప్పాను వన్ వీక్ క్లాసెస్ నన్ను ఎక్కడ మకా ఎక్కడ ఉంటారంటే ఈ గృహస్థులతో ఏముంటున్నాయని ఏదైనా హోటల్లో చూస్తూ ఉన్నారు ఆ హోటల్లో చూడండి అన్న కొంచెం మంచి హోటల్ ఫోర్త్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ హోటల్లో మకావు ఈ హోటల్ బెటర్ అండ్ రస్సెల్ స్క్వేర్ ఆ స్క్వేర్కి రస్సెల్ పేరు బెటర్ అండ్ రస్సెల్ ఆయన ఇల్లు చూసొచ్చాను నేను అక్కడ ఉండబట్టి బెటర్ అండ్ రెస్సెలు ఉన్న ఇల్లు చూసొచ్చాను గొప్ప ఫిలాసఫర్ కదా ఆయన ఆ రైల్వే స్టేషన్ కూడా ట్యూబ్ రైల్వే స్టేషన్ కూడా రైల్ స్క్వేర్ అని పేరు అక్కడ ఉన్న హోటల్లో నేను ఉన్నాను వన్ రోజులు ఉన్నా సో ఆ టైంలో ఈ హోటల్లో ఒక ఫ్యాషన్ లిక్ నడిచింది అప్పుడు జాగ్రత్తగా ధోరణించి పరిశీలించేటువంటి సందర్భం ఉండే కాబట్టి ఆ అమ్మాయి ఫ్యాషన్ పీరియడ్లో పాల్గొని అదొక కెరియర్ అది ఇట్ ఇజ్ ఎ కెరియర్ అని ఫ్రీ మాన్సెట్ ఇప్పుడు ఐశ్వర్యారాయ్ వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే చాలా పైకి వెళ్ళిపోయారు అది వేరే సంగతి ఇప్పుడు కూడా మంటే కార్లోనూ అక్కడ ఫ్యాషన్ పీరియడ్కి వెళ్తూ ఉంటారు ఐశ్వర్యారాయ్ ఆమె వెళ్తూ ఉంటాం ఇప్పటికి కూడా ఇది నా కాబట్టి ఆ ఫ్యాషన్ పీరియడ్కి వెళ్తారు ఆ డ్రెస్సులు ఆ అలంకారాల్లో వీచేసుకుని ఫ్యాషన్ వెళ్తారు వాళ్ళు ఉపాసన చేస్తారు ఎవళ్ళని ఉపాసన చేస్తారు ఇదో ఐశ్వర్య అలాంటి వాళ్ళను ఉపాసన వాళ్ళే గంధర్వం ఆపుస్తారు అసలు వాళ్ళను ఉపాసన చేస్తారు అలాంటి ఉపాసన చేస్తారు అది భాగవతంలో ఉంది గంధర్వులని అప్సరసంగా చేస్తారు గంధర్వులు అంటే మన రణబీర్ కపూర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు గంధర్వులు అప్సరసులు అంటే ప్రియాంక చోప్రా ఇత్యాదులు అప్సరసలు వాళ్ళని ఉపాసన చేస్తారు అంటే వాళ్ళ నడిచిన దారిలో నడవడం వాళ్ళ ఫోటోలోవి పెట్టుకోవడం వాళ్ళతో కరెస్పాండెన్స్ చేయటం యూహెట్ పర్ష్యూ ఇట్ అలా పర్ష్యూ చేయగా చేయగా మీకు ఓపెన్ అవుతుంది డోర్ అంటే యూ కెన్ మేక్ ఏ కెరియర్ ఇందా పెరస కాబట్టి అలాంటిది అలాంటి కెరియర్లు ఉంటాయి ఉంటాయి అలాంటి కెరియర్స్ ఉంటాయి కాబట్టి ఇంకో కెరీర్ ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ అని ఓ కోర్స్ చదువుతారు వాడు చేసే ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఈ ప్రొఫెసర్ల కంటే రెట్టింపులు కానీ వాడు ఏం చేస్తూ ఉంటాడు ఓ పొడగాటు టోపీ ఒకటి పెట్టుకునే ఆ చేపలని వాటిని మిక్స్ చేసి ఓ డిష్ ఒకటి తయారు చేస్తూ అది వాడు ఉద్యోగం కానీ అలాంటి కెరీర్ ఉంటుందో ఉంటుంది అలాంటి కెరీర్ ఉంటుందని మేము ఎప్పుడు అందుకో ఎంఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్ప ఇంకేమేమి అవగాహన ఉన్నాయని కూడా వాళ్ళు తెలియదు ఎంఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎంఎస్సీ ఇంటీరియర్ ఇంటీరియర్ హోమ్ సైన్స్ కూర్చు స్టాంజీ చెప్తారు దీని గురించి ఎంఎస్సీ హోమ్ సైన్స్ చూసి చెప్తారు అక్కడ కూర్చుని క్లాసులు వింటుంటే అలాగే చూసి ఎంఎస్సీ హోమ్ సైన్స్ ఎంఎస్సీ నేను కెమిస్ట్రీ దానికి తెలుసు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్ట్రీ ఫిజిక్స్ నాట్ ఓన్లీ దాట్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ ఓకే వాట్ యూ స్టడీ ఇన్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ వాట్ ఈస్ యూ దట్ యూ స్టడీ ఇన్ కెమిస్ట్రీ ఊరిలో ఇన్ ఫిజిక్స్ ఊరిలో ఇన్ హోమ్ సైన్స్ వాట్ హౌ టు డెకరేట్ కర్టన్స్ అదే ఒక పేపర్ కర్టెన్ డెకరేషన్ ఒక పేపర్ డ్రాయింగ్ రూమ్ డెకరేషన్ అండర్ స్పెషాలిటీ ఏది ఎంఎస్సీ హోమ్ సైన్స్ లో ఏమైనా ఇటువంటి సబ్జెక్టులు ఉంటాయి ఉంటాయి వాటిని చదివే వాళ్ళు ఉంటారా ఉంటారు దానికి ఉద్యోగాలు ఉంటాయా ఉంటాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ వాడికి ఉద్యోగాలు లేవు వాళ్ళకు ఉంటాయి కాబట్టి పురుష మతి అదే భాగవతంలో గంధర్వాప్ కొంచెం చెందే ఉంటుందో తెలిసిన సర్వకామ అకామోవా సర్వము నేనే కావాలి అనే సర్వాత్మ భావము నాకు కావాలి మోక్షము లేకపోతే నిష్కామత నాకు కావాలి అనేవాడు ఆ శ్రీహరిని ఆరాధించవలను అని ఉంటుంది పదిహేను శ్లోకాలు ఉన్నాయి ఇవే కామన్ అది నేను ఎగ్జాంపుల్ కింద పెట్టుకునేవాడిని ప్రింట్ చేసి ఎగ్జాంపుల్ కింద చూపించడానికి ఎలా ఉంటుంది కదా పురుష మతి వైచిత్ర్యము మానవుల యొక్క బుద్ధులు అనేక చిత్రాలుగా ఉంటాయి ఆయా సాధనాలు వాళ్ళు అనుష్ఠిస్తారు ఆయా సాధ్యములను కోరి ఆయా సాధనాలని అనుష్ఠిస్తూ ఉంటారు తత్ర పురుషా స్వయమేవా యథార్చి సాధన విశేషు ప్రవర్తన్ శాస్త్రంతు సవితృప్రదీపాదిమత్ ఉదాస్త త్ర అంటే అది అట్లు ఉండగా ఇక్కడ ఈయన మనుష్యుల కోరికలు చాలా విచిత్రంగా ఉంటాయి అన్నదానికి నేనేవో దృష్టాంతాలు ఇచ్చాను నేనేవో ఆధునిక దృష్టాంతాలు ఇచ్చాను ఇక్కడ ఆనందగిరి ఓ దృష్టాంతం ఇస్తున్నాడు అభివృందావనే శూన్య శృగాలత్వం స ఇచ్చతి నతు నిర్విషయం మోక్షం గంతు అర్హతి గౌతమ అనే శ్లోకం ఒకడు ఉన్నాడు నీకు మోక్షం ఇస్తాను అన్నారు ఈశ్వరుడు మోక్షం అంటే ఏముంటుంది ఏమీ ఉండదు ఆకాశము అనే ఉంటుంది దాంట్లో కర్త క్రియా ఏముండవు ద్రష్టాదృశ్యము అనే డివిజన్ ఉండదు నిర్విషయం అసలు ది అదర్ అనేది ఉండదు సెకండ్ అనేది ఉండదు అలా కైవల్యం ఆ సర్వము తానే అయ్యి అలా ఉండిపోతాయి అది మోక్షం అని చెప్పారు ఆ మోక్షం నీకు ఇస్తాను అది వద్దు అని చెప్పాను నాకు ఈ మోక్షం ఉంది నువ్వు చెప్పిన మాట విన్న తర్వాత నాకేమనిపిస్తోందంటే ఆ మోక్షము నాకు వద్దే వద్దు నీకు నా మీద కోపం ఉంటే బృందావనంలో నన్ను నక్కగా గుర్తించు నేను దానికి సిద్ధపడదా అంటే కానీ తలాతోకాలేని మోక్షం మాత్రం నాకు వద్దు అని ఆ శ్లోకం అలాంటి వాళ్ళు కూడా కోరికలు ఉన్నవాళ్ళు ఉంటారా ఉంటారు ఎందుకంటే బృందావనంలో నక్కంటే వాడి అభిప్రాయం ఏమిటి బృందావనంలో శ్రీకృష్ణుడు సంచారం చేశాడు ఆ ధూళి అన్నీ ఇంకా శ్రీకృష్ణుని యొక్క పాద చిహ్నములు ఉన్నాయి అక్కడ దొల్లేస్తే మనం కృతార్థలమైపోతాము అని వాడి అభిప్రాయం ఇది భక్తి ఆవేశము ఆ భక్తి కొంచెం వెర్రితల వేసి అది ముదిరి పాకానపడి అటువంటి ఆవేశంలో పడుతుంది విజ్ఞానం నుంచి సెంటిమెంట్లోకి పోతుంది అలాంటి భక్తి అది ద్వైత భక్తి ద్వైతము వెర్రిటలలో వేసిన ద్వైతము ఆ ప్రవర్తిస్తుంది అలా కూడా ఉంటారా ఉంటారు అది అట్లుండగా మానవులు సాధన పర్టికులర్ సాధనాల వెంట పడతారు సాధన విశేషేషు ప్రవర్తంతే ఆయా సాధనములు దాని వెంట పడతారు ఎందుకు పడతారు శాస్త్రం చెప్పింది కాబట్టి పడరు స్వయమేవ యి వాడు స్వయంగా వాడికి ఒక రాగం ఉంటుంది రుచి ఉంటుంది దానికోసం దాని వెంట పడతారు శాస్త్రము వీడిని నువ్వు మార్గంలో వెళ్ళు అని ప్రవర్తింపజేయదు నువ్వు ఇటు అని నివృత్తి చేయదు శాస్త్రము సూర్యుడు వంటిది సవితృ ప్రదీపము లా వారితే అన్ని రోడ్లు ప్రకాశిస్తాయి ఏ రోడ్డు దంపట వెళ్ళాలి అని సూర్యుడు చెప్పడం అన్ని రోడ్లని ప్రకాశింపజేస్తాడు ఏ రోడ్డు పట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలి అన్నది మీ ఇష్టాన్ని పడుతుంది మీరు సపోజ్ వెళ్తే గోతులో పడతారు అటు వెళ్తే దారికి మంచిగా బాగుంటుంది దారి మీరు ఇటు గోతులో పడి రోడ్లో వెళ్తున్నారనుకోండి సూర్యుడు వచ్చి వద్దురా అటు వెళ్ళొద్దని అలా ఉదాసీనంగా ఉండిపోతాడు ఉదాస్త ఉదాస్తే అంటే ఉదాసీనముగా ఉండిపోతాయి నువ్వు ఇటు వెళ్ళద్దు గోతులో పడతావు అని చెప్పదు నువ్వు ఇది ఆడంపడి వెళ్తే సంసార బంధంలో చిక్కుకుపోతావు అని చెప్పదు ఇటు వెళ్తే నీకు మోక్షం వస్తుంది అని కూడా చెప్పదు శాస్త్రము ఉదాసీనంగా ఉంటుంది వీళ్ళు తమ తమ రుచులకు తగ్గట్లుగా తమ హృదయంలో పేరుకుపోయిన రాగద్వేషముల చేత ప్రేరితులై తమకు నచ్చిన సాధ్యములను ఎన్నుకుని ఆ సాధ్యములను పొందే సాధనాలని వేదంలో వేదికి తెచ్చుకుంటారు అంతే తప్ప వీళ్ళని వేదం ప్రవర్తింపజేస్తోంది అనే మాట కల్లా మీమాంసకులు ఒప్పుకోరండో ఈ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఒప్పుకోరు తథ కిత్ పరోపి పురుషార్థ అపురుషార్థవత్ అవభాసతే ఒకనొకడికి సర్వోత్తమైన పురుషార్థము మోక్షము అది అసలు అది పురుషార్థమే కాదు అన్నట్టుగా కనపడుతుంది మోక్షం అంటే ఏముంటుందండి స్వర్గము అప్సరసలు అవి ఉంటాయో ఉండవు వైకుంఠము లక్ష్మి తర్వాత సంపదలు ధనము ఇలాంటి భోగాలు ఇవి ఉంటాయో ఉండవు సుధ అమృతము ఇవి ఉంటా ఉండవు మోక్షం అంటే ఇంకేముంటుందండి అలా ఆకాశంలాగా విషయమే నిర్విషయంగా అలా కైవల్యంలో అలా నిలిచి ఉండడం అని మీరు చెప్పారనుకోండి అది పురుషార్థాల్లో పెట్టిన వాడు ఎవడు రానంటాడు అదేం పురుషార్థం అని పురుషార్థాలు మూడు కామ పురుషార్థము ఈ లోకంలో ఎన్ని భోగాలు ఉన్నాయో చూడండి ఆ భోగాలను అనుభవిస్తే అది పురుషార్థం అర్థ పురుషార్థము బాగా డబ్బు పోగేస్తే ఈ భోగాల్ని మనం చేతమైనంత వరకు అనుభవించవచ్చు కొంత డబ్బు మూట కట్టి కొడుకులకి కూతుళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు సంతోషిస్తారు మన నాన్న ఇచ్చేయని చెప్పుకుంటారు లేకపోతే మా నాన్న అప్రయోజకుడని నోరు ముసుకు కాబట్టి మూట కడితే వాళ్ళు సంతోషిస్తారు మన బర్త్డేకి ఐప్యాడ్ కొనివ్వచ్చు మూట కట్టాయి తాత మూట కట్టాలి అంతేగాని డబ్బు సంపాదిస్తే ఎన్నో ప్రయోజనాలు మనం కూడా భోగాలు అనుభవించవచ్చు ఇప్పుడు ఈ ప్లేబాయ్ టైప్ ఉంటారు కొంతమంది పెద్ద వయస్సులో కూడా ప్లేబాయ్ లాగే ఉంటారు ఉంటారు అలాగా కొంతమంది భోగ ప్రధానంగా ఉంటారు సో అర్థం అనే ధర్మము ధర్మం అంటే పుణ్యం పుణ్యం అంటే యజ్ఞం చేయాలి యాగం చేయాలి తీర్థయాత్రలు చేయాలి స్నానాలు చేయాలి దానాలు గోదానం హిరణ్య దానం ఈ దానాలన్నీ చేయాలి చేసినట్లయితే అలా ప్రాణం పోతూనే స్వర్గం కోసం విమానం వస్తుంది ఆ విమానంతో పాటుగా అప్సరసలు వస్తారు వాళ్ళు వచ్చి చేపట్టుకునే ఆ విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు ప్రయాణంలో కూడా మంచి మంచి భోగాలనున్నింటినీ కల్పిస్తారు అక్కడ స్వర్గంలో దిగిన తర్వాత అంతా భోగాలే అది ధర్మము ధర్మం అంటే పుణ్యం అది పురుషార్థము ఇవి పురుషార్థాలు కానీ ఈ మోక్షం ఎందుకు పనికిరాని పురుషార్థంది అని ఒకడు అనుకుంటారు ద్వైతవాదులకు వేదాంతులు చెప్పే మోక్షం వింటే వెగటు కలుగుతుంది వాళ్ళు వెగటే మోక్షాన్ని కోరి వాడి మెడకి రాయి కట్టి సముద్రంలో మారనున్నారు వాడు ఎందుకు పనికిరాడదు అలా శంకర్లో అలా చెప్తున్నారు తస్ కసి తస్చిత్ పరోపి పురుషార్థ అపురుషార్థవత్ అవభాసే ఆ విధంగా వాడికి భాషిస్తుంది ఎవభాసం పురుషార్థం పశ్యతి వాడి దృష్టి ఎలా ఉంటే అవభాస అంటే దృష్టి వాడి దృష్టి ఒకడు భోగప్రధానుడు వాడు ఈ డబ్బు పోగేయడం ఎందుకు వేస్ట్ అనుభవించాలి ఈ ధర్మం పేరు చెప్పి స్నానాలు పూజలు పునస్కారాలు ఎందుకయా మనం ఉన్న కాలం హాయిగా ఎంజాయ్ చేయాలి అంటాడు వాడు ఆ ఎంజాయ్మెంట్కి కావాల్సిన సాధనాలనే పట్టుకుంటాడు ఇంకొకడు సంగ్రహ ప్రధానుడు భవిష్యత్తుకు ఉండదు ఎప్పుడు భవిష్యత్తే వాడు బతుకుంత భవిష్యత్ ఈవేళ ఖర్చు పెట్టడం ఇవేళ ఖర్చు పెట్టిస్తే రేపటికి ఉండదు అదే ఖర్చు పెట్టడం మూట కడతాడు మళ్ళీ రేపు తెల్లారుతుంది తెల్లారు కొని ఈ వేళత కోసమే కదా తెల్లారిన తర్వాత ఖర్చు పెట్టుకోవాలని నిన్న కదా ఇవాళ ఖర్చు అంటే ఇవాళ ఖర్చు పెట్టిస్తే అని మళ్ళీ మూట కట్టాడు వాడు చచ్చిపోయే వరకు మూట కట్టే చచ్చిపోతాడు ఆ మూట ఇంకొళ్ళు అనుభవిస్తారు వీడు సంగ్రహ ప్రధానత వాడికి అలాగే కనపడుతుంది ఇంకొకళ్ళు ఉంటాడు వాడికి అర్థమో అక్కర్లేదు కామము అక్కర్లేదు వాడు ఒక తడిగుడ్డ వాడు కట్టుకుని పూజలు చేసుకుంటూ జపాలు చేస్తూ కూర్చుంటాడు లేకపోతే స్నానాలు చేస్తూ ఉంటారు ఎందుకురా అంటే స్వర్గం వస్తుంది ఇంకో పెద్ద లోకం వస్తుంది అక్కడ నేను ఎక్కువ కాలం ఉండగలుగుతాను అంటే ఏదో కోరుతాను దానికి తగ్గ సాధనాలని వాడు అనుష్టిస్తూ ఉంటాడు కాబట్టి ఈ లోకంలో ఎవడి మతికి ఏది సాధనమో దాన్ని అనుష్టిస్తాడు కాబట్టి వేదం ఇలా చెప్పింది అలా చెప్పింది అని చెప్పేసి మీరు విదమిగా నిర్ణయం చేసేది ఏమీ లేదు వేదంలో అన్ని సూపర్ మార్కెట్ వంటిది లేదం అన్నీ ఉంటాయి మోక్ష మీరు కావాలనుకుంటే ఆత్మజ్ఞానం కూడా వేదంలో ఉంటుంది పెద్ద విచ్చ ఇది కంటిన్యూ నమస్ ఓర్ణం ఓర్ణ